రేపేం జరుగుతుందో నీ చేతిలో లేదు కదా ఎందుకంటే నువ్వు ఒక్కడవే మానవుడు కాదు కదా ఈ సృష్టికి ఎనిమిది వందల కోట్ల మంది మానవులు ఉన్నారు పంచభూతాలు ఉన్నాయి విస్తారమైన సృష్టి ఉంది కర్మచక్రం ఉంది ఈ కర్మచక్రం అనే పరిణామంలో ఆ చక్రం ఎక్కడ ఆగిపోతుందో అది నీ చేతిలో లేని ఈశ్వరాధిష్టానం చేతిలో ఉంది కాబట్టి నువ్వు శరీరంలోకి రావాలన్నా ఆ ఈశ్వరుని యొక్క కర్మఫలప్రదాత అయినటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండవలసిందే అలాగే ఈ శరీరం నుంచి వెళ్ళాలన్నా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాల్సిందే ఏమంటే ఎంతసేపట్లో వెళ్ళిపోవచ్చు అండి రేపపాటిలో వెళ్ళిపోవచ్చునన్నా అది చాలా ఎక్కువ కొన్ని ఎంతకాలం ఉండొచ్చండి అదో రేపపాటేసుకో ఇప్పుడు ఏం ఎందుకని కళ్ళు మూస్తే లేడన్నా కళ్ళు తెరిస్తే ఉన్నాడన్నా అంపులైజ్ ఎందుకు ఇలా చెప్పారాయా ఏమంటే వాడు ఉన్నాడో లేదు చూడు అరే కళ్ళు తెరిచున్నాడో లేదు చూడరా బాబు లేదండి వారు కన్ను మూసేశారన్న కన్ను మూస్తే లేడురా బాబు మూసిన కన్ను తెరిచే శక్తి కూడా లేనివాడు ఇందులో ఉన్నవాడు ఎత్తట బలవంత వీడికి వాడు స్వయ కళ్ళు మూసే టైం వస్తే కన్ను మూస్తే వాడు స్వయంగా ప్రయత్నించి కన్ను తెరవమన చూద్దాం ఏ తెరవలేడు అయిపోయింది కన్ను మూస్తే తెరవలేనటువంటి శక్తి ఉన్నవాడేమో జీవుడు రెప్పపాటులో బ్రహ్మాండ భువన భాండములు సృష్టించగలిగిన వాడేమో భగవంతుడు పరమాత్మ చూడండి ఇద్దరి మధ్య ఎంత భేదం ఉందో వీడేమిటాయంటే వీడి కనురేపలే వీడి తెరవలేడు కానీ వీడిని మాత్రం మనం నమ్ముకుని ఏం చేసాము వీడే నన్ను గతికి చేర్చేవాడు గతియు పతియు భర్తయుర్తయు నీవే శ్రీకృష్ణ అంటూ ఉంటుంది సర్వము నీవేనని కుంతీదేవి ప్రార్థిస్తూ ఉంటుంది అలాగే మనం కూడా ఎవడిని ప్రార్థించాం ఇందులో ఒక నేనున్నాడు బుద్భుద్ధ బలి బుడగ నీటి బుడగ వంటి వాడు ఉన్నాడు వాడు నమ్ముకున్నాం లేవగానే రేపొద్దున గులాబ్ జామున్ చేసి పెడతానన్నా ఈ పొటకు హాయిగా పడుకో అని తల్లి పిల్లవాడికి చెప్తుంది వీడు హాయిగా నిద్రపోతాడు అంతే ఎందుకని అమ్మ రేపొద్దున గులాబ్ జామున్ చేసి పెడతాను ప్రశాంతంగా ఉన్నాడు అంతే మన ప్రకృతి కూడా జగజ్జనని కూడా ఇట్లాగే మనల్ని ఊరడిస్తూ ఉంటుంది ఒక తల్లి పిల్లవాడిని ఊరడిస్తుందో అమ్మవారు కూడా పిల్లల్ని అట్లా ఊరడిస్తుంది ఈ జన్మకి ఎట్లా సరిపెట్టుకో వచ్చే జన్మలో చూస్తాలే ఎంతకంటే బెటర్ జన్మిస్తాలే ఈ పిల్లవాడికి గులాబ్ జాము మనసులో పనిచేస్తూ ఉంటుంది కళలో పనిచేస్తూ ఉంటుంది హాయిగా సంతృప్తికరంగా నిద్రపోతుంటాడు లేవగానే మళ్ళా గులాబ్ జాము సేమ్ మనం కూడా అంతే ఈ జన్మలో గులాబ్ జాము మిగిలిపోయింది ఆ గులాబ్ జామున్ కోసమే మళ్ళా మనం వచ్చేసారి నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ లైఫ్ మరి ఎంత టైం పట్టచ్చండి అమ్మవారు తలుచుకుంటే ఎంతసేపురా బాబు అంతా రెప్పపాటులోనే ఇచ్చేస్తుంది రెప్పపాటు ఇవ్వడం అంటే అర్థం ఏంటి ఈ టైం వెళ్ళిపోయింది ఈ బుడగ వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకో పొడగ వచ్చేస్తుంది ఈ లోపల ఆ వీళ్ళెక్కలో ఒక మానవుడు పుట్టడం మానవుడు పోవడం ఆవిడకి ఎంత పని అంటే ఓ నీటి బుడగో ఓ గాలి బుడగో రావడం పోవడం అంత అది ఆదిశక్తి అది మహాకారం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట వేదాంతంలో ఎక్కడైనా ఆత్మవిద్యలో ఏదైనా చెబుతున్నాడంటే అన్ని మహాకారుణ స్థితిని అడ్డంగా పెట్టుకుని చెప్తూ ఉంటాడు అనమాట అంతేగానిదేదో భౌతికమైనటువంటి జగ్జ జగజ్జీవేశ్వర త్రయం లోపల త్రిపుటి లోపల చెప్పడం త్రిపుటికి అవతల చెప్తూ ఉంటాడు ఈ అవతలన్న సత్యాన్ని జాగ్రత్తగా గుర్తుపడ్డం నేర్చుకో చద బాల్యము క్షణంలో నడిచిపోతుంది తన ఆత్మకథ తానే రాసుకున్నాడండి ఎంత టైం పట్టింది అన్నా ఎంత టైం పడుతుందండి మూడు క్షణాలే అంతే ఆత్మకథ రాయడానికి మూడు క్షణాలే పట్టింది అంతే ఎవరికైనా ఉండేది ఏమిటండి బాల్యం యవ్వనం వృధా అంతే ఇది బాల్యం అని తెలుసుకునే లోపలే గడిచిపోయింది ఇది యవ్వనమని తెలుసుకునే లోపలే గడిచిపోయింది ఆఖరిదైన ఇది వృద్ధాప్యం మాత్రం ముందు నుంచే ప్రమాద ఘంటికలు మోగిస్తూ వస్తుంది నేను వచ్చేసాను వచ్చాను చూడండి రకరకాలు ఒకరికి ఎవరికి ఏది బలహీనమైతే దాంతో వస్తు అది దానికి వేరే పని పడుతుంది హృదయం బలహీనం అనుకోండి ఆ రూపంలో వస్తుంది ఒకటికి మరో బలహీనమైతే మరో రూపంలో వస్తుంది కాబట్టి ఇదంతా ఏజ్ ఫ్యాక్టర్ అండి డాక్టర్ గారు చివరికి చెప్పే గొప్ప డైలాగ్ ఏంటండి ఏ డాక్టర్ అయినా సార్ ఇదంతా ఏజ్ రిలేటెడ్ ఇష్యూ సార్ యూఆర్ ఆల్రెడీ ఎయిటీ ఇంకేంటి మీరు నాకు అర్థం కాదు యూ హ్ లివ్డ్ ఎ లాంగ్ ఇంకా దాని గురించి ఎక్కువ వరీగా అమ్మాకండి శరీర ధర్మం సహజం అని ఊరకుండా నాకు హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదండి నాకు కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదండి నాకు లివర్ సరిగ్గా పనిచేయట్లేదండి నాకు మెదడు సరిగ్గా పనిచేయట్లేదు డోంట్ వరీ అబౌట్ ఎట్ దట్స్ ఆల్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూ ఇవన్నీ శరీర సహజం అని మీరు వరి కాకుండా ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ అంటాడు చూడండి గొప్ప ఔషధం ఎనభై ఏళ్ళకు ఉపదేశించాడు ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇది శరీరం అయినా నువ్వు శరీరం కాదు ప్రశాంతంగా ఉండు ఎప్పటికైనా అని ఎనభై ఏళ్లకు డాక్టర్ గారు చెప్పే ఉపదేశం అనమాట మరి ఇప్పుడు అదే ఉపదేశం కాస్త ఎనిమిదేళ్లకు పొందితే నష్టమే వచ్చింది ఒక సున్నా కొట్టేసి జీవితం అంతా ఉపయోగపడిందిగా నేను శరీరం కాదు నేను ఆత్మస్వరూపుణ్ ప్రశాంతంగా ఉండు వేదాంతం కూడా అదే చెప్పింది ఎనభై ఏళ్ళకి మృత్యువాత పడే ముందు ముసలితనంతో ఇబ్బంది పడుతున్నప్పుడు